ఈ రోజు అల్లాహ్ యొక్క దైవాలే ముందు అల్లాహ యొక్క ప్రేమ ఎలా పొందగలుగుతాము అనే టాపిక్ పై కొన్ని విషయాలు హీఫ్ ఆధారంగా చెప్పబోతున్నాను శ్రద్దగా వినే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక మరియు విన్న విషయాలపై అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం కూడా అల్లా మనందరికీ ప్రసాదించుగాక సదుర్లారా వాస్తవానికి మనం ముస్లింలము అని అనుకొని సంతోషపడి र्वपड़ केवल अल्लाह आश नमक उम्मीद अल्ला प्रेमस्टा केवल नोट तो पलना सीमी चेयली అల్లాను మనం ప్రేమిస్తున్నట్లు పలకడం ఇది వాస్తవ మనము ధర్మంపై ఉన్నాము సత్యంపై ఉన్నాము అల్లాహు తాలా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి నిదర్శన కాదు ఇహ లోకంలో అతి గొప్ప వరం అల్లాహ యొక్క గొప్ప కరుణ ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమిస్తే ఇక లోకంలో గాని పరలోకంలో గాని మనకు ఇక ఎలాంటి బాధ రంది కష్టం అనేది ఉండదు కానీ ఆయన ప్రేమ మనం పొందాలంటే కేవలం ఆశాత పొందగలుగుతామా ఆయన ప్రేమ పొందాలంటే ఆయనకు ఇష్టమైన కార్యాలు ఇష్టమైన మాటలు ఇష్టమైనా చేష్టలు ఇష్టమైన గుణాలు ఆయనకు ఇష్టమైన అన్ని మనం అవలంబించాలి వాటిని ఆచరించాలి నిజమా కాదా చూడండి మనం ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా గానీ ఏ ఉద్యోగం చేస్తున్నా గాని మనకంత పెద్ద బాస్ ఎవరైతే ఉంటారో అతని దృష్టిలో మనం ప్రియులుగా మంచి వాళ్ళుగా ఉండాలని మనం కోరుకుంటామా లేదా కేవలం కోరుకుంటామా లేకుంటే ఆయనకు ఏ కార్యం ఇష్టమో అనేది మనం తెలుసుకుంటూ అది చేయడానికి ప్రయత్నం చేస్తామా కేవలం కోరుకుంటావా ఏదైనా ఆచరిస్తావా ఆచరిస్తావా కానీ అల్లా విషయంలో వచ్చేసరికి అల్లా చాలా ప్రేమించేవాడు అల్లాహతా చాలా కనికరించేవాడు అల్లాహతాలా చాలా క్షమాశీలుడు ఇక ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మనం తృప్తి పడిపోతాము కానీ ఆయనకు ఇష్టమైన కార్యాలేమిటో చేయడానికి ముందడుగు వేయడంలో కొంచెం బద్దకం లేజీతనం చూపుతుంటాము సుదరలారా ప్లీజ్ అలా కాకూడదు మనం ఎందుకంటే కోరికలతో భవనాలు కట్టలేము కేవలం కోరికలతో మనం కోరుకున్నవన్నీ పొందలేము కోరికలకు తోడుగా ఏముండాలి ఆచరణ ఉండాలి అయితే సంక్షిప్తంగా ముందు సహీ బుఖారి ఆరు వేల ఐదు వందల రెండు దీని ఆధారంగా అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడు ఆయన ఒకరిని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరినైతే అల్లా ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడతాడు అనేది వినిపించి తర్వాత చేర్పించే సద్గుణాలు సదాచరణలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాము ప్రవక్త ఇలా నాడు అని ఎవడైతే నితో శత్రుత్వం వహిస్తాడో ఎవరంటున్నారు ఈ మాట అల్లా అంటున్నాడు అల్లా అంటున్నాడు ఏమని మన ఆదాళియ ఎవరైతే నా శత్రునితో ఎవరైతే ఎవరైతే నా స్నేహితునితో శత్రుత్వం వహిస్తాడో ఫకద్ ఆదంతుల్ హర్బ్ నేను అతనిపై యుద్ధం ప్రకటిస్తున్నాను ఇక్కడ ఏం తెలిసింది మనకు అల్లాకు ప్రియమైన వాళ్ళు కొందరున్నారు అల్లా వారిని తనకు ప్రియులుగా నిహితులుగా సన్నిహితులుగా పేర్కొన్నారు వారితో ఎవరైనా శత్రుత్వం వహిస్తే ఎవరైనా వారితో పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తే అలాంటి వారితో యుద్ధం ప్రకటించేది ఎవరు అల్లాహుతహాలా అల్లాతో యుద్ధం కొనుక్కొని ఎవరైనా గెలవగలుగుతాడా లేదు ఇక ఆ తర్వాత వినండి నేను నా దాసుడిపై విధిగా చేసిన విషయాలను ఆచరించి అతను నాకు దగ్గరగా అవుతాడు అల్లాకు మనం దగ్గరగా చేరాలంటే అల్లాకు సన్నిహితులుగా కావాలంటే అల్లా ఏమంటున్నాడు నేను అతనిపై విధించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని అతను ఆచరించాలి నా దాసుడు మొదటి విషయంలో చెప్పడం జరిగింది నా దాసుడు నేను అతనిపై విధి చేసిన విధులను ఆచరిస్తూ ఉండడం ఇది నాకు ఎక్కువగా ఇష్టమైన కార్యం కాని ఇంకా నా దాసుడు ఈ విధులను పాటించడంతో పాటు సర్వ్లను అదా పాటు నసిళ్లను కూడా నసిళ్లను కూడా పాటిస్తూ ఉంటాడు अदन प्रार्थन अदन सत्कार प्रेमित प्रेमुमी प्रेमित मदड़े كرمت كرمانغا نينو اتنو ويني چيني اي پوتانو ودسره اللذي يبصر بيه اتنو چوسي كنن اي پوتانو ويده اللتي يبتشو بيها اتنو پتکوني چين اي پوتانو ورجله اللتي يمشي بيها مريو اتنو ندچے کالا ني پوتانو وإن سألني لأعطي النه అతను నన్ను ఏదైనా అడిగితే నేను అతనికి తప్పకుండా ఇస్తాను అతను దేని నుండ కోరితే నేను అతనికి ఇస్తాను ఈ హీసులో మీరు చాలా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది అల్లాహ ప్రేమను పొందడానికి ఒక మౌలిక విషయం హీసుల్లో अति मूल्यम विषय विधुन इन विधुना अंत अंत केवल नमाज मैं अब मन को मरी अल्लाह मध्य संबंध लाई विधु मरी को नफी अलागे मन को मन ठंड दास मध्य संबंध ल వాటిలో కూడా కొన్ని విధులున్నాయి మరికొన్ని నఫీళ్లున్నాయి అయితే ఇక్కడ హుకు హల్ ఐదార్ అల్లాహకు సంబంధించిన హక్కుల్లో గాని ప్రజలకు సంబంధించిన హక్కుల్లో గాని ప్రతి దాంట్లో అల్లా కు సంబంధించిన హక్కుల్లో గాని ప్రజలకు సంబంధించిన హక్కుల్లో గానీ ప్రతి హక్కులో కొన్ని విధులు మరికొన్ని నసిళ్ళుంటాయి విధుల ద్వారా మనం అల్లా కు దగ్గరవుతూ దగ్గరవుతూ అతని సాన్నిధ్యం పొందుతూ ఈ నసిల్లు చేయడం ద్వారా మరింత అతని ప్రేమకు పాత్రలవుతాము ఇక అల్లా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఇక్కడ నాలుగు విషయాలు చెప్పడం జరిగింది ఏ విషయాలు అవి చెవి అయిపోతాడు కన్ను అయిపోతాడు చెవి అయిపోతాడు కాలు అయిపోతాడు నవదుబిల్లా అసల్లా అల్లా మనిషిలో సమ్మిళితమైపోతాడు కలిసిపోతాడు అన్న భావం కాదు ఇది వస్తా ఇక్కడ భావం ఏంటంటే ఆ మనిషి తన శివులతో అల్లాకు ఇష్టమైన వాటినే వింటాడు తన కళ్ళతో అల్లాకు ఇష్టమైన వాటినే చూస్తాడు తన చేతులతో అల్లాకు ఇష్టమైన వాటినే పట్టుకుంటాడు తన కాళ్ళతో నడిచి వెళ్లడం అనేది అల్లాకు ఇష్టమైన వయసునకే వెళ్తాడు మరొక గొప్ప వరం అల్లా తల్ల వారికి ఏమిస్తున్నాడు అతను ఏదైనా నన్ను అడుగుతే రెండు పదాలు మరింత ఎక్కువ బలాన్ని ఇస్తాయి అంటే నేను ఇస్తాను అన్న భావం వచ్చేస్తుంది కానీ అల్లా తప్పకుండా ఇస్తాను ఇస్తాను ఈ విధంగా సోదరులారా ఇంకేమన్నా తన వలయిని సాదని అతను నన్ను షరణు కోరుతే దీని నుండైనా శరణు కోరుతే తప్పకుండా శరణు ఇస్తాను అంటే ఈ విధంగా అల్లా ప్రేమకు పాత్రులయ్యే కార్యాలు మనం చేస్తూ ఇలాంటి వరం ఇలాంటి కారుణ్యం ఇలాంటి గొప్ప దయ అల్లా వైపు మనకు లభిస్తుంది మనం అడిగిన మనం ప్రశ్నించిన మనం కోరిన దాన్ని అల్లా ఇస్తాడు మనం దేనితోనైతే భయపడుతున్నామో అల్లా దాని నుండి మనల్ని శరణు కూడా ప్రసాదిస్తాడు ఆ తర్వాత మనం మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా నోటి ద్వారా మరియు చేతుల ద్వారా మరియు కాళ్ళ ద్వారా సర్వ అవయవాల ద్వారా అల్లాకు ఇష్టమైన వాటినే మనం చేస్తూ ఉంటాము సంక్షిప్తంగా ఈ హదీసులో అల్లాకు దగ్గరగా కావాలంటే ఎలా కాగలుగుతాము అల్లా ప్రేమను ఎలా పొందగలుగుతాము అల్లా ప్రేమను పొందాము అల్లా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అల్లా మనకు ఎలాంటి వరాలతో ఎలాంటి దయతో అల్లా తన మనల్ని కర్మిస్తాడో అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది కానీ ఇది సంక్షిప్తంగా ఎందుకంటే విధులు మరియు నఫిల్లు అన్న సంక్షిప్త రూపంలో చెప్పడం జరిగింది కానీ కురాన్ ఆయతులలో प्रत्येकुप्लायत आयत मोदी विषय गाँट मतलब अंदर उत्तम रीति अवल ये भावल संक्षिप्त को उत्तम रीति वस् भाव ఇహ్లాద్ అని కూడా వస్తుంది అన్నదానికి భావం ప్రవక్త సల్లా అనుకరణ అని కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది మనం చూడగలిగితే సురే బకరా నూట తొంభై ఐదు సుర అలె ఇమ్రాన్ నూట ముప్పై నాలుగు సుర అలె ఇమ్రాన్ నూట నలభై ఎనిమిది సురే నేను చెప్పాను అందులో ప్రేమిస్తున్నాడు అని ఉంది ఇకపోతే ఎహ్వాన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మాటల్లో కూడా అవసరం ఉంది ఒక మాట్లాడినప్పుడు ప్రజలతో మీరు మంచి మాట మాట్లాడండి ఒకలు నా దాసులతో మీరు మాట్లాడేటప్పుడు అతి ఉత్తమీలో మాట్లాడండి మాటపరంగా అదేదైనా కార్యం ఏదైనా చేష్ట ఏదైనా పని అది కూడా మనం పర్ఫెక్ట్ గా చేయాలని అల్లా తల ఆదేశించాడు ఇబాదత్ నమాజ్ గాని ఉపవాసం రోజాలు గాని ఇంకా వేరే ఏ కార్యాలైనా గానీ తల్లిదండ్రుల పట్ల వ్యవహారం ఎప్పుడు చనిపోతే బాగుంటుంది అన్నట్లు కాదు అల్లా మనకు అజరు ఇవ్వాలి పుణ్య ఫలం ఇవ్వాలి అన్నటువంటి ప్రేమతో అల్లహం చెప్పాను ఇంకా చెప్పారు ను అవలంబించడం ప్రతి వస్తువులో విధిగా చేశారు చివరికి మీరు ఏదైనా జంతువును విధ చేసినప్పుడు కూడా విభ మంచి ఏంటి అది ఎలా అహదు హధ చేసే ముందు కత్తిని మంచిగా తాము ఇంకా ఆ జంతువుకు కొంచెం నెమ్మది కలిగించే ప్రయత్నం చేయాలి కొచ్చిగా ఉండేదింటే తొందరగా జుబ చేయగలుగుతాం ఈ విధంగా అయితే వినండి ఇన్ అల్లాహిబుల్ మహ్ని సూర్యబో చెప్పాడు ఎహసాన్ చేయండి ఎహసాన్ అవలంబించండి నిశ్చయంగా అల్లాహు తాలా ఎహసాన్ చేసే వారితో యుహిబ్బు ప్రేమిస్తాడు रेडव विषय तौब तौब अंटेना पाप जरूते सत्कार्य मरचि तरवा वन तौबा, तौबा चय उदाक नमाज विधि अषयो जप जी నమాజు వదిలేశాము లేదా ఫిలిం చూడడం పాటలు వినడం ఇంకా వేరే ఏదైనా అబద్దం పలకడం ఎవరికైనా ఏదైనా మోసం చేయడం ఇలాంటి ఏదైనా పాపం జరిగింది చేయవలసిన ఏదైనా పుణ్యం చేయలేదు లేదా పాపం చేశాము అలాంటప్పుడు ఏం చేయాలి శోభా చేయాలి అంటే ఏమిటి ఏ పాపం జరిగిందో ఇలాంటి పాపం ఎందుకు జరిగింది నాతో ఆ పాపాన్ని చీ అనుకోవాలి ఏ సత్కార్యాన్ని మనం చేయలేదో అలా చేయకపోవడాన్ని చీ అనుకోవాలి ఆ సత్కార్యం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో నేను కలవను అంటే ఏ పాపమైతే ఉందో ఏదైనా సత్కార్యం వదలడం కూడా అది ఒక రకమైన పాపమే నమా చేయ చేయకపోవడం పుణ్యమా పాపమా చేయకపోవడం పాపం ఏదైనా సత్కార్యం చేయకపోవడం చేయకుండా ఉండడం వదిలేయడం కూడా పాపం కింద లెక్కించబడుతుంది అల్లా యొక్క లెక్కించబడుతుంది అయితే ఈ విధంగా ఆ మాఫియత్ ఆ చెడు ఏదైతే ఉందో దానిని చీ అనుకోవాలి టోబాలో కావలసినటువంటి షర్ధలు నేను చెప్తున్నాను రెండవది ఇక నుండి అలాంటి చెడు అలాంటి పాపం నేను చేయను అన్నటువంటి నిశ్చయం చేసుకోవాలి మూడవది ఆ పాపాన్ని ఎక్కడికక్కడే వదిలేసుకోవాలి దానికి వదులుగా ఏ మంచి కార్యం ఉందో దాన్ని చేస్తూ ఉండాలి ఏదైనా పాపం అది మనకు మరియు అల్లాహకు మధ్యలో ఉండేది ఉంటే ఈ మూడు షరతులు ఉన్నాయి ఏంటి మూడు షరతులు ఆ పాపాన్ని చెయ్యనుకోవాలి రెండవది ఇక ముందు చెయ్యను అన్నటువంటి మనసులో గట్టి నమ్మకం ఉంచుకోవాలి మూడవది అక్కడికి అక్కడ ఇలా వదిలేసేయాలి ఆ పాపం చేయడం అనేది వదిలేసేయాలి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పాపాలు మనలాంటి ప్రజలతో ఉంటాయి ఉదాహరణగా ఎవరినైనా ఎవరినైనా కొట్టాము అన్యాయంగా ఎవరి దొంగలించాము అక్కడ ఈ మూడు షరతులతో పాటు నాలుగో షరతు ఉంటుంది అదేమిటి ఎవరిదైనా ఎవరిది ఏదైనా హక్కు ఉండేది ఉంటే అది వారికి ఇచ్చేయడం లేదా అక్కడిపై ఏదైనా అతని పరువులో మానములో ఏదైనా మనం జోక్యం చేసుకుని ఉంది అతన్ని అవమానపరిచి ఉంటే అతనితో క్షమాపణ కోరుకోవాలి ఈ నాలుగు షర్తులు ఈ విధంగా తౌబా చేసే వారినిస్తారు చాలా బకరా రెండు వందల ఇరవై రెండు అధికంగా తౌబా చేసే వారిని అల్లాహుతాలా ప్రేమిస్తాడు అల్లాహుతాలా प्रेमस्थ मूडो विषय साध्यम इलावे शुभ्ररशुद्ध उयत् इलाम पारिशु गौरविस्ट अदी विश्वास लग भागम प्रोत्साह प्रोत రెండవ విషయం తోబా మూడో విషయం పరిశుభ్రతను పాటించడం సాధ్యమైనంత వరకు వదువుతో ఉండే ప్రయత్నం చేయడం నాలుగో విషయం అంటే మహాప్రవక్త మహమ్మద్ సల్లం వారి సంప్రదాయాన్ని పాటించడం ఆయనను అనుసరించడం గమనించండి అల్లా ఏం చెప్పాడు ఒకవేళ మీరు వాస్తవంగా అల్లాను ప్రేమిస్తూ ఉంటే నన్ను అనుసరించండి అల్లాహు కాల ప్రవక్తతో చెప్పిస్తున్నాడు ప్రవక్త మీరు చెప్పండి పుల్ మీరు చెప్పండి మీరు వాస్తవంగా అల్లాను ప్రేమిస్తూ ఉంటే మనందరూ అల్లాను ప్రేమిస్తున్నామా కానీ ఇది మనం నోటితో పలుకుతున్నాము మనలో ఎవరు అల్లాను ప్రేమిస్తున్నాడో ఎలా తెలుస్తుంది ప్రవక్తను మనం ఎంతగా పాటిస్తున్నాము మన ముఖాలు గాని మన నమాజులు గాని మన కార్యాలు గాని మన భార్య సంబంధాలు గాని మన తల్లిదండ్రులతో మన వ్యవహారం గాని సర్వ వ్యవహారాల్లో ప్రవస్తూ అనుసరిస్తున్నామా లేదా మనం ఎంతగా ప్రవర్తను అనుసరిస్తే అంతగా మనం అల్లాను ప్రేమిస్తున్నట్టు కానీ అల్లాను ప్రేమించడం ద్వారా ఏం దొరుకుతుంది అల్లా చెప్పారు సత్తూని ఒక రక్త మీరు మీరు నన్ను అనుసరించండి అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు జునూబకు మీ పాపాలను కూడా మన్నిస్తాడు ఐదో విషయం సోదరులారా తక్కువ స్వర్గంలో ఉన్నత గృహాలు లభించడానికి కూడా తక్కువ ఒక ముఖ్యమైన విషయం అని ఇంతకుముందే మనం రెండు లెక్క మూడు వారాల క్రితం విన్నాము అయితే ఇక్కడ కూడా తక్కువ ప్రస్తావన వచ్చింది తక్కువ ఎవరైతే అవలంబిస్తారో వారిని కూడా అల్లాహుతాలా ఏం చేస్తాడు ఉపయోగించుకుంటాడా లేదు ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు అల్లాహుతాలా తక్కువ అంటేంటి సాధ్యమైనంత వరకు అన్ని వేలల్లో అల్లాహ విధేయత పాటించడం అవి ఉండడం కృతజ్ఞత పాటించడం ఆయనకు సుక్రియా తెలపకుండా కృతజ్ఞత చేయకుండా ఏదైతే కొందరు అలా ఉండకపోవడం తక్కువ అంటే సత్కార్యాలు చేయడం దుష్కార్యాల నుండి దూరం ఉండడం తక్కువ అంటే అల్లాతో భయపడుతూ ఆయన నరకం నుండి దూరం నుండి స్వర్గంలో ప్రవేశించడానికి కావలసిన మార్గం కావలసిన కార్యాలు చేయడం తక్కువ అన్నదానికి ఓ సందర్భంలో హరి గారు అబు దర్దాను అడిగినప్పుడు ఇంత మంచిగా వివరించాడో గమనించండి ఎప్పుడైనా మున్లకంప ఉన్న దారి నుండి ఎవరైనా దాటారా ముల కంప ఉన్న దారి నుండి మనం అప్పుడు ఏం చేస్తాము అలాగే సార్ వెళ్ళిపోతామా లేదు సాధ్యమైనంత వరకు మనం ఆ దారి గుండా పోవాలి ముందట ఏదైతే అవసరం ఉందో అక్కడ అక్కడికి చేరుకోవాలి అయితే మెల్ల ఆ ముళ్ళు మనకు కుచ్చకుండా జాగ్రత్త పడుకుంటూ వెళ్తాం ఇదే జీవితం ఇదేంటి జీవితంలో మనం ఉండి అటువైపున ఉన్న స్వర్గంలో వెళ్ళడానికి ఎన్నో కోరికలు ఎన్నో పాపాలు ముళ్ళ కంప మాదిరిగా మనకు ఎదురవుతూ ఉంటాయి ఏం చేయాలి వాటి నుండి మనం రక్షణ పొందుకుంటూ ఆ పాపాలలో మనం కాలు దూవకుండా వెళ్లే ప్రయత్నం చేయాలి ఇది తక్కువ గమనించండి సురే ఆలి ఇమ్రాన్ ారా ఆరో విషయం సబర్ ఆరో విషయం ఏంటి సబర్ ప్రస్తావన ఇంతకుముందు ఎక్కడొచ్చింది నేను ఎక్కడ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఏంటి మీరు చెప్పండి అంటున్నాను నేను చెప్పాను మీరు ఏ విషయంలో చెప్పాను మనకు ఇల్లు గృహాలు లభించే సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా వచ్చింది అంటే చెప్పారు చేసే వారిని ప్రేమిస్తారు సవరంటే అప్పుడు కూడా నేను చెప్పాను సమర్ అంటే ఏంటి పుణ్య కార్యాలు చేస్తూ అలా విధేయత పాటిస్తూ కూడా సబరు అవసరం ఉంటుంది సహనం ఓపిక అవసరం ఉంటుంది రావాలంటే కొన్ని అడుగులు నడిచి వెళ్ళాలి ఏం వెళ్దాము నిద్ర తీస్తే బాగుంటుంది అని మనసు అనుకో కాళ్లలో కొంచెం నొప్పి ఉన్నా గానీ ఆరోగ్యం బాగలేకుండా గానీ ఈ సత్కార్యం చేయడానికి ఓపిక సహనం అనేది అవసరం ఉందా లేదా సత్కార్యాలు చేయడానికి కూడా సహనం అవసరం ఉంటుంది దుష్కార్యాల నుండి దూరం ఉండడానికి కూడా వాగ్దానం చేస్తున్నారా ఏ రోజు నుండి పాటలు వినము అని అవును అని మీరు అంటారు అంటారా అన్న తర్వాత వెళ్తారు డ్యూటీలో ఉండి వంట చేసుకుంటూ రూమ్ లో కూర్చోండి లేకపోతే పడుకోని పాటలు వింటూ ఉంటే ఎకాఎకీ గుర్తు వస్తుంది అరే ఈరోజు దర్శన మేము వాగ్దానం చేసినాం కదా పాటలు వినకూడదు అని మళ్ళీ కొంతసేపటి తర్వాత ఏం చేయాలో అర్థం కాదు మనసు కోరుతూ ఉంటుంది నా దగ్గర ఏం పని లేదు కదా ఇప్పుడు టైం లేదు వృధా అవుతుంది కదా కనీసం పాటలందా విండి ఉంటే బాగుంటుంది కదా కొంచెం హాయిగా రిలాక్స్ గా పడుకోవచ్చు అని మనసు కోరుతూ ఉంటుంది కానీ అప్పుడు ఏం చేయాలి సహనం వహించాలి ఎట్లా సహనం ఎలా ఓపిక ఆ పాపం చేయకుండా మనసు కోరుతుంది విను విను అరే నీరు ఇక్కడ చూస్తున్నాడా ఎవరు చెప్తారా లే అందరు మనంలే కదా ఈ విధంగా మనకు శ్వతాన్ మనకు ప్రేరేపిస్తున్నాడు అక్కడ ఏమవసరం ఉంటుంది సహనం ఓపిక అవసరం ఉంటుంది అల్లా యొక్క భయం తక్కువ విన్నారు కదా తక్కువ అవసరం అక్కడ తక్కువ ఉండాలి తక్కువ ఉండేది ఉంటే పాపం చేయకుండా ఉండగలుగుతాము పాపం చేయకుండా ఉండడానికి తక్కువ కూడా అవసరం మరి ఏంటిది అవసరం అక్కడే మీరు కొన్ని మంచి తెలుగు భక్తి గీతాలు వినండి కావాలంటే నేను వినిపిస్తాను మీకు అల్ల అల్లా యొక్క దేవల్లా సామాన్యంగా నేను ప్రతి సందర్భంలో పాడను కానీ మంచి భక్తి గీతాలు అల్లా యొక్క స్వరం దేవుడు ఇచ్చి ఉన్నాడు కొన్ని పాడి ఉన్నాను బహుశా మీకు ఇచ్చానా లేదా తెలియదు నాకు కానీ అవసరం ఉన్నప్పుడు మీరు కోరండి నేను ఇంకా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను ఇంతకుండా ఒకసారి ఒక తెలుగు పాఠం సందర్భంలో వినిపించాను కదా ఏంటిది గుర్తుందా సరే గుర్తు చేయండి మరోసారి వినిపిస్తాను అయితే ఓపిక సత్కార్యాలు చేయడానికి ఓపిక అవసరం పాపాల నుండి జీవనం ఉండడానికి ఓపిక అవసరం అల్లా వైపు నుండి ఏదైనా కష్టాలు ఆపదలు వచ్చాయంటే అప్పుడు కూడా మనం ఆరోగ్యం పాడైపోయింది లేకుంటే ఏదైనా మనకు లాస్ జరిగింది మన వ్యాపారంలో అలాంటి సందర్భాల్లో కూడా ఏమవసం అవసరం ఉంటుంది ఇక తక్కువ ఓపిక సహనం వీటితో పాటు ఏడో విషయం తవక్కుల్ అల్లాహపై నమ్మకం అన్ని రకాల వరకు కావలసిన సాధనాలు అవలంబించి అల్లాపై నమ్మకం వేయడం అల్లాపై ఆయనపై నమ్మకం వేసి ఉన్న వారిని భరోసా చేసే వారిని ప్రేమిస్తాడు ఇంకా ఎనిమిదో విషయం న్యాయం ప్రతి విషయంలో సాధ్యమైనంత వరకు న్యాయాన్ని పాటించడం సూర్యమాయణ చెప్పాడు నిశ్చయంగా అల్లాహు తహాలా న్యాయం పాటించే వారితో ప్రేమగా ఉంటాడు న్యాయం పాటించే వారిని ప్రేమిస్తాడు న్యాయం మన ప్రతి వ్యవహారంలో ఉండాలి న్యాయం అంటే ఏంటివి ఏ దానికి ఏ హక్కు ఇవ్వాలో అది ఇవ్వడం అది న్యాయం అవునా రాజకీయాన్ని తీసుకెళ్లి ఎవరైనా బిచ్చబడి వారి తనపై పెట్టేది ఉంటాయి న్యాయమాది రాదు కదా అందు గురించి అల్లాకు చేయవలసినటువంటి ఇ బాధ ఆరాధన మనలాంటి మనుషులకు చేయడం అది కూడా ఏమవుతుంది అల్లాకు ఇవ్వలసిన హక్కు ఇతరులకు ఇస్తున్నాము అది కూడా షీల్కి గనుక అది మహా అన్యాయం ౭ల్మ్ శిక్రేమోస్రం అదల్ ఇన్సాఫ్ ముక్సిద్ ఇన్నల్లాహు యుహిబ్బుల్ ముక్సిఫిన్ నిచెంగ అల్లాహు తఆలా అయితే ఈ రోజు నేను ఖురాన్ ఆయత్ ఆధారంగా విషయాలు చెప్తుకొక అధికంగా చెప్తున్నాను అల్లాహక్కడే కలిగేది ఉంటే ఇప్రైన మరి అహా హదీసులను కూడా మనం చెప్పుతాము హదీస్ ఆధారంగా కూడా అల్లాహక్క అల్లాహక్క ప్రేమను మనం పొందాలంటే మరికొన్ని విషయాలున్నాయి నాలుగు విషయాలను అల్లాహుత సూర్య మాయిదాడు ఇప్పటివరకు పన్నెండు ఈ నాలుగు విషయాలు అల్లాహత సురే మాయిదా నంబర్ యాభై నాలుగు లో ప్రస్తావించాడు మీలో ఎవరైనా మీ ధర్మం నుండి వైదొలుగుతే అల్లాహకు మీ అవసరం లేదు ఇక్కడ ఏంటి దర్శనంలో రావడం ధర్మ విషయాలు వినడం మాటికి బలవంతంగా ఇలాంటి పాఠాలు వినుకుంటూ ఉండడం అల్లాహకు మన అవసరం ఏదైనా ఉందా ఉందా అల్లాహకు మన అవసరం ఉందా అంటే మనం ఏదైనా పుణ్యం చేస్తే అల్లాహక లాభం కలుగుతుందా ఏమాత్రం లేదు అందుగురించి గమనించండితో మేలు చేయాలని కోరుకుంటాడో అతనికి కూడా ఒక మనకు అల్లా మనల్ని అల్లా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి గుర్తు కాని మనకు మనం అల్లా ప్రేమకు పాత్రలు కాకుండా దూరం అవడం ఇది మనకంటే ఇంకా చెడ్డవారు ఎవరు అందు గురించి గమనించండి ఈ ఆయతిని కూడా మీ దగ్గర తెలుగు ట్రాన్స్లేషన్ గాని ఉదూ ట తీసి వెళ్ళి చూడండి సంబోధిస్తున్నారు ఓ విశ్వాసులారా మయర్త ఇంక మంది మీ ధర్మంపై ఆచరించండి మీ కష్టంగా ఉందా ధర్మాన్ని అవలంబించడం మీరు మీలో ఎవరైనా ధర్మం నుండి తెలిగిపోతే దూరం అయిపోతే మీ అవసరం అల్లా కు ఏ మాత్రం లేదు మరో కొందరిని తీసుకొస్తాడు అల్లా వారిని ప్రేమిస్తాడు అల్లాను ప్రేమిస్తాడు ఎవరు వారు విశ్వాసు వారికి సత్య ప్రచారం చేస్తూ వారిపై గట్టిగా ఉంటారు ప్రచారం తప్పుడు ప్రచారం కాదు మిస్ కన్సెప్షన్ కాదు జిహాద్ అన్న దానికి చాలా విశాలమైన భావం ఉంది అని తెలిపాము అందులో నాలుగతో జిహాద్ కూడా వస్తుంది ధర్మం ధనంతో కూడా జిహాద్ వస్తుంది మన శారీరక జిహాద్ కూడా వస్తుంది అవసరం ఉన్నప్పుడు కలం ద్వారా జిహాద్ కూడా వస్తుంది అన్ని రకాల జిహాద్ వస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రవర్తన ఉండు అది కోరుకున్నప్పుడు ఏం చెప్పారు మీ గురించి అతి శ్రేష్టమైన జిహాద్ హద్ అని చెప్పారు అర్థమైంది కదా సమయ సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ జిహాద్ ఉందో అక్కడ విశ్వాసుడు అలాంటి జిహాద్ చేస్తూ ఉండాలి అంటే అధర్మాన్ని అనగద్రొక్కడానికి ధర్మాన్ని పైకి తీసుకురావడానికి ఎలాంటి కృషి ఎలాంటి త్యాగం అవసరం ఉందో అలాంటి త్యాగం చేస్తూ ఉండాలి నాలుగు గుణాలను చెప్పాం కదా అల్లా ప్రేమను పొందడానికి ఒకటి విశ్వాసులతో ప్రేమగా మృదువుగా ఉండడం గమనించండి विश्वासी वैसुखिश प्रवर्तमु वार धर्म पट मन एदा तपू अल्ला आराध आराधिंने वाल इधर ఇది ఒక మార్గం స్వర్గంలో పోయేదైతే అది నరకంలో పోయే మార్గం కానీ ఇస్లాం రావత్ అనేది మనం ఇస్తూ ఉండాలి మూడో విషయం భయపడరు గమనించండి అల్లా అల్లా యొక్క కారుణ్యం కావాలా లేదా మీకు కావాలి కదా అల్లా అంటున్నాడు ఇది అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క దయా కోరిన వారికి ఇస్తాడు ఏమిస్తాడు తన దయా తన ఫబుల్ ఇక్కడ దయా ఫదు అనుకుంటే కేవలం డబ్బు రియల్ డాలర్ అనుకోవద్దు మనం బిల్డింగ్లు కార్లు బంగారం వెండి అని అనుకోవద్దు ఇక్కడ గుప్ప ఏమిటి అల్లాను ప్రేమించడం అల్లాను విశ్వసించడం విశ్వాసులతో ప్రేమగా ఉండడం అవిశ్వాసులకు విశ్వాస ప్రచారం చేయడం అల్లా మార్గంలో పోరాడడం నిందించే వారి నిందలకుించే వారి నిందలకు భయపడరు ఈ రోజుల్లో ఐదు ఫుట్ల నమాజ్ మన ఇంతకు ముందు తెలియదు ఇప్పుడు చెప్తున్నాము మనలో కొందరు ఏమంటున్నారు ఇంతవరకు గడ్డం వదలడం మనకు తెలియదు గడ్డం షేవ్ చేయడం ఇది అవిశ్వాసుల పని ముష్ అబుజహల్ లాంటి పని ప్రవక్త మహమ్మద్ ప్రేమిస్తే గడ్డం వదలాలి అని మనం విన్నాము గడ్డం వదిలితే ఓ ఎలాంటి మనసామైపోయినా అని కొందరు నిందిస్తూ ఉంటారు కదా అలాంటి నిందలకు విని మనం పుణ్యాన్ని వదులుకోవాలా వదులుకోవాలా ఇష్టం కురాన్ ను చదవండి నుండి దూరం అయినందుకే మనకు అల్లా ఏమంటున్నాడు అల్లా ఎవరినైతే ప్రేమిస్తాడో వారి యొక్క గుణం ఏంటిది నిందించే వారి నిందలకు పడరు ఇప్పుడు ఈ రోజు మనకు గడ్డ మీద ఘనత తెలిసి వదిలేశాము మనలోనే ఎవరన్నా ఒక వ్యక్తి మనను నిందించాడు అతని నిందలను మనం సహించలేక అల్లాతో భయపడే ప్రయత్నం చేయాలి ఐదుపోటీ నమాజ్ సదర్ నమాజ్ వాటి యొక్క పాబంధి కలుగుతుందా సదర్లారా ఇంకా సమయం కూడా ఎక్కువ గనక మనం ఈ రోజు అల్లా యొక్క ప్రేమను పొందడానికి పన్నెండు విషయాలు ఏదైతే విన్నామో అతి సంక్షిప్తంగా అదేమిటి ప్రతి విధిని పాటించాలి విధులను పాటించడంతో పాటు సున్నతులను నసిళ్లను కూడా చేస్తూ ఉంటాం అల్లా తన మనందరికి సద్మార్గం ప్రసాదించుగాక ఇలాంటి సత్కార్యాలు చేసి అల్లా యొక్క ప్రేమకు పాత్ర భాగ్యం అందరికీ